అస్సలం అయికు వరహతుల్లాబరావు నెహ్మదు అలా రసూలిహిల్ కరీం అమ్మాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక గతంలో త్రాసులో తూకం చేయబడే టీవీ ఏమిటి అనే దాని యొక్క తరువాయి భాగం మహాశివులారా అల్లాహుతాలా కర్మలను అలాగే త్రాసులో పెట్టవచ్చు ఏదైనా ఆకారం ఇవ్వచ్చు అతని యొక్క ఇష్టం కానీ దీని గురించి వచ్చి ఉన్న హదీసులు మనం తెలుసుకుందాము హదీసులను ఎప్పుడైతే మనం వింటున్నామో కనీసం రెండు లాభాలు మనం పొందే ప్రయత్నం చేయాలి ఒకటి ఏ కర్మలు త్రాసులో చేయడం జరుగుతుందో తెలుసుకుంటూ త్రాసులో మన కర్మలు పెట్టే విషయం ఆ విశ్వాసం మనలో మరింత బలంగా ఉండాలి రెండవది ఏ కర్మలు త్రాసులో తూకం చేయబడుతున్నాయో వాటి ద్వారా బరువు పెరుగుతూ ఉంటే అలాంటి సత్కార్యాలను గుర్తుంచుకొని అలాంటి సత్కార్యాలు ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి ఒకవేళ బరువును తగ్గించేటువంటి దుష్కార్యాలు ఏవైనా ఉండేది ఉంటే అలాంటి కార్యాలను వదులుకునే ప్రయత్నం చేయాలి ఇలాంటి సద్భాగ్యం అలా మనకు ప్రసాదించాలని ఇలాంటి సద్భావంతో ఈ హదీసు నేను మీ ముందు ఉంచుతున్నాను శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి అబు తిర్మిజీ ముసనద్ అహ్మద్ ఇబున్ హెబ్బాన్లోని హదీస్ సహెహుల్ జామయాలో షేహ్ హల్వాని రైమహుల్లా పేర్కొన్నారు యాభై ఏడు ఇరవై ఆరు హంబర్బ హుస్ల్ హియబుబి సౌమి వలయ ది నా త్రాసులో సద్వర్తన కంటే మరేది కూడా బరువుగా ఉండదు సద్వర్తన కంటే ఎక్కువగా బరువుగా మరేది ఉండదు మరియు సద్వర్తన గల వ్యక్తి తన సద్వర్తన కారణంగా నఫిల్ నమాజులు నఫిల్ ఉపవాసాలు పాటించే వ్యక్తి ఎక్కువ గొప్ప స్థానానికి ఎదుగుతాడు అల్లాహాకి ఈ విధంగా మహాశివులారా ఈ హదీతిలో సద్వర్తన తూకం చేయడం జరుగుతుంది అని తెలిసింది అది చాలా బరువుగా ఉంటుంది అని తెలిసింది కానీ ఇక్కడ ఒక పదం ఏదైతే వచ్చిందో సద్వర్తన కంటే మరేది ఎక్కువగా బరువుగా ఉండదు అని అంటే ఇది లా ఇల్లాహ ఇల్లల్లా తర్వాత అన్న విషయం మర్చిపోకూడదు అన్నిటికంటే బరువుగా అన్నిటికంటే బరువుగా దానిని మించి మరేది పరువుగా ఉండని విషయం ఏదైనా ఉంటే అది లా ఇల్లాహ ఇల్లల్లా ఇహ్లాస్ స్వచ్ఛతతో మనశుద్ధితో సంకల్పశుద్ధితో పఠించడం దాని ప్రకారం ఆచరించడం ముస్లిం షరీఫ్ హదీ నంబర్ రెండు వందల ఉంది అుహూర్ శత్రుల్ ఈమాన్ వుహాన్ అల్లా తమ్ల మీజాన్ పరిశుభ్రత సగం విశ్వాసం మరియు శుభానల్లా త్రాసును నింపేస్తుంది త్రాసును నింపుతుంది ఈ విధంగా శుభానల్లా అనే వచనం త్రాసులో పెట్టడం జరుగుతుంది దానివల్ల అది నిండిపోతుంది అని కూడా మనకు తెలుస్తుంది ఇక మరొక విషయం గమనించండి చూడడానికి మనకు ఏమాత్రం విలువలేని విషయంగా ఏర్పడవచ్చు కానీ అదే కార్యం ఒక మనిషి అల్లా సంతృష్టికి స్వచ్ఛమైన మనస్సుతో పాటిస్తూ ఉంటే అది అతని కొరకు ఎంత గొప్పగా ఉంటుందో త్రాసులు ఎంత బరువుగా ఉంటుందో దానిని గమనించడానికి ఈ హదీఫుపై శ్రద్ధ వహించండి సహిబుఖారీలో ఇరవై ఎనిమిది యాభై మూడవ హదీత్ నంబర్ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఈ హదీత్ ఉంది ప్రత సు అయిల్ వారు తెలిపారు మనిహ్తబర్లాహి ఈహు వరి అల్లాహపై విశ్వాసంతో అల్లాహ్ వాగ్దానాన్ని సత్యమని నమ్ముతూ అల్లాహ్ మార్గంలో ఒక గుర్రాన్ని పెంచుతూ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ఆ గుర్రానికి ఏ మేత పెడతాడో త్రాగడానికి ఏ నీళ్ళు ఇస్తాడో తరువాత ఆ గుర్రం ఏ మలమూతన విసర్జన చేస్తుందో ఇవన్నీ కూడా ప్రళయ దినాన ఆ మనిషి త్రాసులో పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఇదంతా కూడా అతని కొరకు పుణ్యంలో లెక్కించడం జరుగుతుంది అల్లాహాక్బర్ ఇంకా గమనించండి ఏ మేత ఇక్కడ పెట్టడం జరిగిందో దానిని నమిలి తిని అది అరిగిపోతుంది కూడా కదా లాభదాయకమైన విషయం శరీరంలో నర నరాల్లో రక్తంలో చేరుతుంది వృధా విషయం బయటికి వెళ్ళిపోతుంది త్రాగిన తర్వాత శరీరంలో ఎక్కడ ఏ లాభం కలిగించాలో కలిగించి మిగతది బయటికి వెళ్ళిపోతుంది కానీ మనిషి యొక్క విశ్వాసం మనిషి యొక్క నమ్మకం ఇలాంటి సత్కార్యాల గురించి గుర్రాలు పెంచడం అల్లా వాటి గురించి ఏ వాగ్దానం తెలిపాడో దానిని సత్యంగా నమ్మడం ఇది ఎంత గొప్ప విషయమో అల్లాకు ఎంత ఇష్టకరమైన విషయమో అందు గురించి అలాంటి మనిషికి పుణ్యాలు పెరగాలి సత్కార్యాలు పెరగాలి అతని యొక్క త్రాసు బరువుగా ఉండాలి అతను సాఫల్యం పొందే వారిలో కలవాలి అందుకని అల్లాహుతాల ఇహలోకంలో ఆ మనిషి ఆ గుర్రానికి ఏ మేత ఇచ్చాడో ఏ నీళ్లు ఇచ్చాడో అవన్నీ కూడా తూకం చేయబడతాయి తర్వాత అది మూత్రం విసర్జన ఏదైతే చేసిందో అదంతా కూడా తూకంలో పెట్టబడి దాని యొక్క బరువు ఏదైతే పెరుగుతుందో ఈ మూలంగా కానీ ఇక్కడ గమనించాలి విషయం అల్లాపై విశ్వాసం మరియు అల్లా వాగ్దానాన్ని సత్యంగా నమ్ముతూ అల్లా మార్గంలో అల్లా సంతృష్టి కొరకు ఈ కార్యం చేసిన వారి యొక్క ఆత్రాసు బరువే పెరుగుతుంది ప్రళే దినానా కర్మలకు ఒక ఆకారం ఇవ్వడం జరుగుతుంది లేదా అల్లా ఇష్టమైన రీతిలో వాటి ద్వారా ఏ పని ఎలా తీసుకోవాలో తీసుకుంటాడు ఈ విషయంలో మన నమ్మకం మరింత ఎక్కువగా పెరగడానికి హజరత్ అబూద రవి అల్లాహు తాలాను ఉల్లేఖించిన ఈ హదీజ్ చాలా బాగుంది ఇబున్ హబ్బాన్ మరియు ముసద్ర ఖాకింలో ఉంది ఈ హదీస్ షేహ్ హల్వాని రెహమహుల్లా సహహుత్ తర్గీవ్లో హదీస్ నంబర్ ఎనిమిది ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంని నరకము నుండి కాపాడే ఆచరణ ఏది అని అడిగాను అని హజరత్ అబూదర్ రది అల్లాహు తాలను తెలియబరుస్తున్నారు దానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు అల్లాహపై విశ్వాసం అల్లాహపై విశ్వాసం ఆ తరువాత ఏది అని నేను ప్రవక్త సలహు అలూ వసల్లం వారిని అడిగాను ప్రవక్త సలల్లా అలూసల్లం ఏం సమాధానమిచ్చారు ఇంకా అబూదర్రజీ అల్లాహోతనూ ఏం ప్రశ్నించారు నరకము నుండి రక్షింపబడడానికి ఏ ఆచరణ అవసరము అని హజరత్ అబూదర్రది అల్లాహోతను గారు అడిగిన ప్రశ్నకు ప్రవక్త సలల్లాహు అలీ వసలం అల్లాహపై విశ్వాసం అని తెలిపారు ఆ తర్వాత అబూదర్ అడిగారు ప్రవక్త విశ్వాసం తర్వాత ఆచరణ కూడా అవసరమా గమనించండి ఈ రోజుల్లో మనలో ఎంతోమంది విశ్వాసం ఉంటే సరిపోతుంది కదా అని అంటారు కదా అయితే అబూదర్ రది అల్లాహుతను గారు కూడా ఇలాంటి ప్రజల భ్రమను దూరం చేయడానికి ఎంత మంచిగా ప్రశ్నించారో గమనించండి ప్రవక్త విశ్వాసంతో పాటు ఆచరణ అవసరమా అప్పుడు ప్రవక్త సలల్లాహు అలైవం చెప్పారు అల్లాహుతాల నీకు ఏదేది ప్రసాదించాడు నీకు ఏ దాని మీద అర్హత కలిగించాడో దానిలో నుండి ప్రజలకు ఇస్తూ ఉండు ప్రజల పట్ల నువ్వు ఖర్చు పెడుతూ ఉండు అబూదర్ అడిగారు ప్రవక్త ఎవరైనా స్వయంగా బీదవాడై అతని వద్ద ఏమి లేకుండా ఉండి అతను ఎవరికి ఏమి ఇవ్వలేకపోతే ఎలా మరి అప్పుడు ప్రవక్త చెప్పారు మంచిని ఆదేశించాలి చెడు నుండి వారించాలి అని అబుదర్ అంటున్నారు నేనడిగాను మంచిని ఆదేశించే చెడు నుండి వారించే శక్తి అతనిలో లేనిచో దానికి సమాధానంగా ప్రవక్త తెలిపారు ఏ మనిషి ఏమాత్రం పని చేసుకోలేడో అలాంటి వానికి ఏదైనా పని చేసి సహాయం చేయాలి అప్పుడు నేను అడిగాను ఆ మనిషి అది కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే మరి అతడి గురించి వేరే మార్గమేంటి అప్పుడు ప్రవక్త చెప్పారు ఎవరైనా బాధితునికి సహాయం చేయాలి అని నేనన్నాను అతడే స్వయంగా బలహీనుడై ఏ బాధితునికి సహాయం చేసే స్థితిలో లేకుంటే ఎలా మరి అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైవసం చెప్పారు ఏమి అబూదర్ నీ తోటివానికి నీవు ఏ కార్యము ఏ మేలు కార్యము చేయనీయవా అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండుమని చెప్పు అని ప్రవక్త సలహా అలి సల్లం వారు చెప్పారు అప్పుడు నేను అడిగాను ప్రవక్త వీటిలో ఏ ఒక్క కార్యం చేసినా అతను స్వర్గంలో ప్రవేశిస్తాడా దానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా సమాధానమిచ్చారు ఏ విశ్వాసి అయినా ఈ సద్గుణాల్లో ఏవైతే నేను తెలిపానో ఈ సద్గుణాల్లో ఏ ఒక సద్గుణం చేసినా ఆ సద్గుణం అతని పట్టుకొని అతనిని స్వర్గంలోకి తీసుకువెళ్తుంది అల్లాహు అక్ మన ఈనాటి శీర్షికకు ఇక్కడ ఈ మూల విషయం మహల్లె ఇస్తిషాద్ అని ఏదైతే అంటారో ఆ సద్గుణం అతని చేయి పట్టుకొని అతనిని స్వర్గంలోకి తీసుకువెళ్తుంది అంటే అల్లాహుతాల ప్రళయ దినాన ఈ విధంగా సద్గుణాలకు సత్కర్మలకు దుష్కర్మలకు తాను ఇష్టమైన రీతిలో ఆకారం ఇవ్వచ్చు ఏదైనా ఆకారం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి సత్కార్యం కూడా అల్లా ఆధీనంలో ఉంటుంది గనక అల్లా ఇచ్చిన ఆదేశాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటుంది అందుగురించి ఇక్కడ ఏం చెప్పడం జరిగింది ఆ సద్గుణం ఆ సత్కార్యం మనిషి ఏదైతే చేస్తాడో అది స్వయంగా ఆ మనిషి చేతిని పట్టుకొని స్వర్గంలోకి తీసుకెళ్తుంది అల్లా తాలా ఇలాంటి సద్గుణాలు మనల్ని చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక అయితే మహాశివులారా ప్రళయ దినాన కర్మలు మాట్లాడుతాయి పరస్పరం గర్వపడుతాయి ఆ కర్మలు చేసిన వారి చేయిని పట్టుకొని స్వర్గంలోకి తీసుకువెళ్తాయి వాటిని తూకం చేయబడుతుంది ఇందులో మనం ఎలాంటి సంకోచానికి గురి కాకూడదు ఇక మూడో విషయం మూడో విషయం ఏదైతే త్రాసులో తూకం చేయడం జరుగుతుందో అవి మన కర్మపత్రాలు అవి మన కర్మపత్రాలు అల్లాహుతాల కర్మపత్రాలను కూడా త్రాసులో తూకం చేయడానికి అనుమతిస్తాడో అవి అందులో చేయడం జరుగుతుంది మనం గుర్తుంచుకోవాలి మనిషి ఏ మాట మాట్లాడినా వెంటనే దానిని అందుకొని రాసి భద్రపరుచుకోవడానికి అక్కడ సిద్ధమై ఉన్నారు దేవదూతలు కిరామల్ గౌరవనీయులైన లేఖకులు ఉన్నారు మీరు ఏమి చేస్తున్నా కానీ అది వారికి తెలుస్తుంది వారు వాటిని భద్రపరుస్తారు ఈ విషయం కురాన్లో ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది ఎలాగైతే ఒక ఆఫీసులో కెమెరాలు ఉన్నప్పుడు అక్కడ పనిచేసేవారు మన యజమాని మనల్ని గమనిస్తు ఉన్నాడు మనం ఎక్కడ ఏం చేసినా కానీ నోట్ చేసుకొని తర్వాత మనల్ని మందలిస్తాడు మనకు జీతం ఇచ్చే సందర్భంలో మనం చేసే తప్పుల్ని లెక్కించి మన యొక్క జీతంలో ఏదైనా కటింగ్ కూడా చేస్తాడు అన్నటువంటి భయం ఉంటుందో వారు ఎంత శ్రద్ధగా పనిచేస్తారండి తిన దైవ దూతలు మన వెంట ఉండి మనం చేసే ప్రతి కర్మ మనం మాట్లాడే ప్రతీ మాట వారు నోట్ చేస్తూ ఉంటారు మరి మనం ఎందుకు ఇంత నిర్భయంగా జీవిస్తున్నాము ఇవన్నీ కర్మపత్రాలు ఏవైతే తయారవుతాయో వాటిని కూడా త్రాసులో పెట్టడం జరుగుతుంది దీని గురించి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి కానీ ఇంతకు సంక్షిప్తంగా వినిపించిన ఒక హదీస్ దానిని ఇప్పుడు మీరు వివరంగా వినే ప్రయత్నం చేయండి తిరిమిది మరియు ఇబినే మాజాలోని హదీస్ ఇది షెహల్ రహమహుల్లా సహీహాలో పేర్కొన్నారు హీత్ నంబర్ నూట ముప్పై ఐదు అల్లాహుతా నా అనుచర సంఘంలో నుండి ఒక వ్యక్తిని ప్రజలందరి ముందుకు హాజరుపరుస్తాడు అతని ముందు అతని తొంభై తొమ్మిది కర్మపత్రాలను తిరుస్తాడు దాని పొడువు ఎంత ఉంటుందంటే ఎంత దూరమైతే అతని దృష్టి చేరుకుంటుందో అంత దూరం ఉంటుంది అప్పుడు అల్లాహుతాలా అతనితో ప్రశ్నిస్తాడు ఈ తొంభై తొమ్మిది ఫైళ్ళలో ఏ పాపాలైతే నువ్వు చూస్తున్నావో ఇందులో నా లేఖకులు నీపై ఏమైనా దౌర్జన్యం చేశారా ఇందులో ఉన్న ఏదైనా పాపాన్ని నీవు తిరస్కరించగలుగుతావా ఈ ప్రశ్నలకు ఆ మనిషి లేదు అల్లా నేను ఏ ఒక్క పాపాన్ని తిరస్కరించను అబద్ధం పలకను మరియు నీ లేఖకులు భద్రంగా ఉండే అటువంటి నీ రక్షకులు వారు కూడా ఎలాంటి అన్యాయం చేయలేదు అప్పుడు అల్లా మరీ అడుగుతాడు నీవిద్ద ఏదైనా సాకు ఉందా లేక నీ వద్ద ఏదైనా పుణ్యం ఉందా అప్పుడు అతడు అంటాడు ఓ అల్లా నా వద్ద ఏముంది ఇంత తొంభై తొమ్మిది ఫైల్లే కనబడుతున్నాయి ఇక నా వద్ద ఈ తొంభై తొమ్మిది మొత్తం పాపాలతో నిండి ఉన్నాయి ఎక్కడైనా మూలక ఏదైనా పుణ్యం ఉన్నా వీటి ముంగట ఏం లాభం అన్నట్లుగా అతను భావిస్తాడు అప్పుడు అల్లా అంటాడు ఈరోజు నా వైపు నుండి ఎవరిపై ఎలాంటి అన్యాయం దౌర్జన్యం జరగదు అప్పుడు ఒక చిన్న ముక్క వెలికి వస్తుంది అషదు అల్లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ అబ్దుహు వుహు అని దాని మీద రాసి ఉంటుంది అల్లాహోత మనిషితో అంటాడు నీవు త్రాసు వద్దకు వచ్చేసై త్రాసు ఒక పల్లెంలో తొంభై ఫైలు పెట్టడం జరుగుతుంది మరో పల్లెంలో ఆ చిన్న ముక్క పెట్టడం జరుగుతుంది ఆ మనిషి అంటాడు ఈ ఫైళ్ల ముందు ఇంత చిన్న ముక్క ఏం బరువు ఉంటుంది కానీ ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో ఈ ముక్క ఏ పల్లెంలో ఉందో ఆ పల్లెం బరువుతో కిందికి వంగిపోతూ ఉంటుంది మరియు ఆ తొంభై తొమ్మిది ఉన్న ఆ పల్లెం తేలికగా అవి మీదికి లేసిపోతుంది వాస్తవం ఏమిటంటే ఫలాయత్ కుల్ మాస్మిల్లా హిషై అల్లా పేరుగల వస్తువుపై మరే వస్తువు కూడా బరువుగా ఉండదు బరువుగా రాదు ఈ విధంగా మహాశివులారా ఈ హదీసు మనకు ఎన్నో విషయాలు బోధపడుతున్నాయి అందులో మన ఈ శీర్షికకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం తొంభై తొమ్మిది అవి కర్మ పత్రాలు త్రాసులో పెట్టడం జరుగుతుంది తూకం చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మనం తిరస్కరించకూడదు ఈ విషయాన్ని కూడా మనం నమ్మాలి ప్రళయ దినానా త్రాసును నెలకోల్పడం చాలా కష్టతరమైన విషయం ప్రజలపై వచ్చి ఆపదల్లో అతి పెద్ద ఆపద ఈ విషయాలన్నింటినీ కూడా మనం నమ్మి స్వీకరించి ఇహలోక జీవితం ఒక్కసారి మాత్రమే ఏదైతే మనకు ప్రసాదించబడినదో దానిని సద్వినియోగం చేసుకొని సత్కర్మను పెంచుకునే ప్రయత్నం చేయాలి విశ్వాసంతో మరియు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం బాట మీద నడుస్తూ అప్పుడే మహాశివులారా మనం ఇహలోకంలో పరలోకంలో సాఫల్యులలో కలిసి అదృష్టవంతులలో కలిసి ఎల్లకాలం ఆ పరలోక జీవితం ఉందో దానిలో మనం సుఖంగా జీవించే అవకాశం కలుగుతుంది అలా మనందరికీ ఇలాంటి విషయాలను గట్టిగా బలంగా నమ్మి మన యొక్క జీవితం సత్కార్యాలలో గడిపే ప్రయత్నం చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక అయితే మహాశివులారా మన పుణ్యాల త్రాసు ఏ సత్కార్యాలతో బరువు గలదిగా ఉంటుందో ఇది ఒక మెయిన్ టాపిక్ మరి రోజులలో మీ ముందుకు రానుంది అది వాటిని కూడా మీరు చూస్తూ మన యొక్క త్రాసును బరువు చేయడానికి అలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక వరువాన్ అలహదు ఇల్లాహి రబ్బుల్ హాలమీన్ అసలం అయికు వరహమతుల్లా వరకా